ఏమి చేసినా నీ రుణమెట్టువాసును కవిత ఫలద ఓ కరుణానిది చేరి కర్మములు నన్ను చెరబట్టుకుండగాను పెరువాడి వచ్చి విడిపించుకుంటివి సారెతగవటె కాదా శక్తిగల వారెల్లా ఆరయ దీనుల కంటే అడ్డమై కాతురు అరులు పంచేంద్రియములు తియగాను వరవు వెరవుతోడ వెనక వేసుకుంటివీ పరగాటే కాదా బలువులైన వారు అరయపెదలకైన ఆపద మానుతురు పలు జన్మములేనన్ను పరి అరికట్టుకోగా తొలగదోసి నాకు తోడైతివి ఎలమి ఇలా శ్రీవెంకటేశురుడైన వారు బలు భయమిందరికి బాపు చుందురు